ఇప్పుడు మనం ఈ యొక్క పూర్తి పాటలోకి మనం వెళ్దాం తోటకుతో బుట్టువును ఏటికి తోటకు తోబొట్టువును ఏటికినే బిడ్డను తోటకుతో బుట్టువును ఏటికి తోట అంటే ఈ యొక్క వృక్ష సామ్రాజ్యము ల్యాండ్ కింగ్డమ్ అన్నమాట తోటకు తోగొట్టవును అంటే ఈ వృక్ష సామ్రాజ్యం ఎప్పుడొచ్చిందో ఈ మానవ సామ్రాజ్యం కూడా అప్పుడే వచ్చింది భూమండలంలో ఎప్పుడైతే ఈ భూమండలాన్ని తయారు చేసిన మాస్టర్లు చక్కగా దానిలో ఈ యొక్క వృక్ష సామ్రాజ్యాన్ని నింపారో అప్పుడే మానవులను కూడా దింపారు ఇక్కడ ఈ భూమిలో వేరే గ్యాలక్సీ నుంచి ఈ యొక్క భూమండలంలోకి మానవులు దింపబడ్డారు ఎప్పుడైతే వృక్ష సామ్రాజ్యం అంతా వచ్చేసిందో మానవుడికి కావలసిన వృక్ష సామ్రాజ్యం అంతా వచ్చేసిందో అప్పుడు కనుక తోటకు తోబొట్టువును నేను మన తోబుట్టువులు మన అన్న అక్క చిన్నరే కాదు సకల వృక్ష సామ్రాజ్యము మనతో పాటు పుట్టిన మన సహోదరులము అదే ఆత్మజ్ఞానం తోటకుతో బుటూను ఏటికి నే బిడ్డను ఏటికి నే బిడ్డ ఏరు అంటే మినరల్ కిండం భూమి తయారైన తర్వాత భూమిలోకి మనం వచ్చాము ఈ యొక్క మినరల్ కింగ్డము ఖనిజ సామ్రాజ్యం ఈ నీరు గాలి భూమి ఇవన్నీ తయారతాయి అయిన తర్వాతే కదా మనం వచ్చాం ఏటికి నే బిడ్డను మై డియర్ ఫ్రెండ్స్ ఈ భూమి మన తల్లి లాంటిది ఈ తల్లిని పరిరక్షించవలే దీన్ని కంపు చేయరాదు దీన్ని పంకిల పరచరాదు వృక్షజాతిని రక్షించవలి మన తోబుట్టు అనవసరంగా చెట్లను నరకరాదు చెట్ల దగ్గర ఆక్సిజన్ ఉంది ప్రాణవాయువు ఉంది చెట్ల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే ఎంత బాగుంటుందో చెలతో ఎంత ఆడుకోవాలో చెట్ల నరకరాదు ఐ తోటకుతో బుట్టును ఏటేకి పాట నాకు తూడు పాట నాకు సరిజోడు ఏ మానవుడికైనా ఆ మానవుడే సరిజోడు కానీ పక్క మానవుడు కాదు నాకు నేనే సరిజోడు నాకు ఇంకొకరు ఎవ్వరూ సరిజోడు కాజాలరు వాస్తవానికి నా భార్య నా పిల్లలు నా తల్లి నా తండ్రి నా సోదరుడు నా సోదరి ఎవరు కూడాను నా గురువు నా శిష్యుడు ఎవరైనా కానీ నా యొక్క సరిజోడు కాదు నా యొక్క సరిజోడు నేనే నాతో పాటు నేను హాయిగా జీవించాలి నాతో పాటు నేను హాయిగా జీవించడమే ఆత్మజ్ఞానమని ధ్యానమని మనం చెప్పుకుంటున్నాం ఎక్కడ ఎవరితో వారు హాయిగా జీవించలేరు ఎవరికి వారు సరిజోడు కాజాలరో వారికి జీవితము అంధకారమే కదా పాట నాకు సరిజోడు ఎంత చక్కటి మాట మన జీవితమే మనకి సరి జోడు మన జీవితం చూసి మనం ముడిసిపోవలే ఎడవరాదు మన జీవితము మనకే భారము కారాదు పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు పక్షి అంటే అనిమల్ కింగ్డమ్ జంతు సామ్రాజ్యం చూసారా జంతు సామ్రాజ్యమును మనకు తోడుగా వచ్చింది ఏ మేకను ఏ కోడిని కోసి తినరాదు జంతువులతో ఆడుకున్న వలె భక్షించరాదు ఎంత భక్షణ కాండ మారణ జరుగుతుందో ఈ భూమి మీద ఎంతటి అత్యాచారాలు జరుగుతున్నాయో మనకు తోడుగా ఉన్న ఈ యొక్క జంతు సామ్రాజ్యం మీద అహో హతవిధి ఈ భూమి ఎప్పుడు రక్తపాతం నుంచి బయటపడుతుందో కదా ఎప్పుడు మాంసాహారం నశిస్తుందో కదా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం ఆ రోజు కోసం మనం అందరము కంకణం కట్టుకున్నాము పనిచేస్తున్నాం ఎవరైతే ఖనిజ సామ్రాజ్యంతో వృక్ష సామ్రాజ్యంతో జంతు సామ్రాజ్యంతో తమతో తాము మరి హాయిగా జీవిస్తారో వాళ్ళకి విసుగెక్కడి అంటున్నారు పాలగొమ్మి పద్మరాజు గారు తోట గుట్టును ఏటి పాట నాకు సరిజోడు పక్షి నాకు విసుగు రాదు రాదుషిపోదు అసలు నా మరో పేరు ఆనంద విహారి విసుగు రాదు ఖుషిపోదు ఆత్మజ్ఞానికి విసుగు ఎక్కడిది మరి దుఃఖం ఎక్కడిది ఇరవై గంటలు చక్కగా పనిచేస్తూనే ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన శక్తిని పొందుతూనే ఉంటాడు తనుకు తాను సరి జోడు కనుక పక్షి తనుకు తోడు కనుక మరి తోబుట్ట వృక్ష సామ్రాజ్యం కనుక ఏటికి తాను బిడ్డను కనుక ఈ ప్రకృతి అంతా ఆ విధమంగా ఆ శక్తి అలా పోస్తూనే ఉంటుంది అప్పుడు ఇంకా ఆనందమే ఆనందము ఆనందమే ఆనందము ఉత్సాహమే ఉత్సాహము ఉత్సాహమే ఉత్సాహము విసుగెక్కడిది ఎవరైతే తమతో తాము జీవించలేరో ఈ భూమితో సరిగా జీవించరు వృష్ణ సామ్రాజ్యంతో జీవించరు జంతువులను చంపుకుని తింటారు వాళ్ళు సర్వ రోగాలు వచ్చి సర్వనికృష్టతలు పొంది ఎప్పుడు కూడా అశాంతితో విసుగుతో కోపంతో నిరుత్సాహంతో ఉంటారు గౌతమ బుద్ధుడు ఎల్లాడలా దుఃఖమే చూశాడు ఎందుకు చూశాడు దుఃఖాన్ని అందరూ కూడా పనికిమాలు చేస్తు చేస్తున్నారు అందరూ గౌతమ బుద్ధుళ్ళగా ఉంటే దుఃఖం ఉంటుందా అందరూ తమతో తాము జీవిస్తే జంతు సామ్రాజ్యంతో జీవిస్తే వృత్య సామ్రాజ్యంతో జీవిస్తే దుఃఖం ఉంటుందా ఈ భూమండలంలో ప్రతి ఒక్కరు కూడాను ఒక గౌతమ బుద్ధుడుగా ఉండవల మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడు అందరికీ కూడాను ఎవరికి వేసటం ఉండదు అలసిపోవడం ఉండదు దుఃఖం ఉండదు ఎప్పుడూ ఖుషీగానే ఉంటారు మన పేరు ఆనంద విహారీ అవుతుంది మనము దుఃఖ విహారీగా ఉన్నాము ఇప్పుడు ఆనంద విహారి కావాలి ఎంత చక్కగా చెప్పారో పాలగోమివారు గౌతమ బుద్ధుడి పలుకులు పలికారు జీసస్ క్రైస్ట్ యొక్క పలుకులు పలికారు వర్ధమాన మహావీరుడి పలుకులు పలికారు ఆనంద విహారలము కావాలి మనం లేమిలో జయములో అపజయములో ఉష్ణములో సీతములో పుట్టుకలో చావులో సకల పరిస్థితులలోనూ మనమంతా శూన్యులము మహాశూన్యలము మహాపరిశూన్యము వికారితనము ఎడారితనము ఎప్పుడూ ఆ యొక్క స్పృహ పోకుండా ఉంటే ప్రకృతితో సహజీవనము సాగరిస్తే ధ్యానములో నిమగ్నమైతే ఆత్మజ్ఞాన విశాలమైతే ఆనంద పుత్రులమే గలమా మేలుకొని కలలు కనీ కలలు కందరూ నిద్రపోయి కళలు కంటారు ఆత్మజ్ఞాని ఎప్పుడూ మేలుకొని ఉన్నవాడు మేలుకొని మనం కళలు కనవలే కళలు అనగా శరీరాన్ని వదిలిపెట్టేసి సూక్ష్మలోకాలలో సూక్ష్మ శరీరంతో విహరించడం కలలు అంటే సూక్ష్మలోకాలలో సూక్ష్మ శరీరాలతో చక్కటి సృజనాత్మకమైన క్రియా కార్యక్రమములు క్రియేటివ్ యాక్టివిటీ మేలుకొని కళలు కనమన్నాడు పాలగొమ్మివారు నిద్రపోయి అందరూ కలలు కంటాం అజ్ఞానంలో కలలు కంటున్నాం దుఃఖ బాజన్లమవుతున్నాం మేలుకొని కలలుకని మేఘపై మెరుపు తీహించుకుని మేఘాల మేడపై మనం భూలోకంలో ఉన్నాము మూలాధార లోకంలో ఉన్నాము సహస్రాల లోకం ఉంది మేఘాల మేడ అంటే సహస్రాల లోకం సత్యలోకము పద్నాలుగు భువన లోకములు ఉన్నాయి మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న లోకములు మనకన్నా ఎక్కువ వైబ్రేషన్ లెవెల్లో ఉన్న లోకములు మేఘహాల మేడపై అంటే మనకన్నా అత్యున్నత స్థాయిలో ఉన్న లోకములు ఊర్ధ్వలోకములు సహస్రాల లోకములు సత్యలోకములు అక్కడ మన పూర్ణాత్మ ఉంది అక్కడ మనము విశ్వవ్యాప్తులమై విశ్వజ్ఞానంతో అలరాడుతున్నాము అది మనల్ని పిలుస్తోంది మన పూర్ణాత్మ మన అంశాత్మకు అత్యంత ప్రియతమమైనది అదే ప్రేయసి మేఘాల మేడలో ఉన్న ప్రేయసి ప్రేయసిని ఊహించుకుంటే ముందరు తెలుసుకోవాలి మనం అంశాత్మని పూర్ణాత్మలో మన భాగములని మేఘాల మేడలో కూడా మనం ఉన్నామని భూము భూలోకవాసులమే కాదు సత్యలోకవాసులు కూడా మనమని ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకుంటే గానీ తెలియబడదు మేలుకొని కలలో కానీ మెరుపు తీసి నోహించుకొని మెరుపుతీగ లాంటి ఎంత హైవోల్టేజు ఆ యొక్క మెరుపుతీగా మెరుపు తీగ అంటే ఆ యొక్క లైటనింగ్ యాక్టివిటీ అనమాట ఎంత పవర్ ఉంటుందో అందులో మన పూర్ణాత్మ అనేది సర్వశక్తివంతమైనది మెరుపు లాంటిది అది తెలుసుకోవాలి మేలుకోవడం అంటే ఆత్మ పరంగా మేల్కోవడము ధ్యానంలోనే ఆత్మపరంగా మేల్కొంటాం నేను ఆ పైలోకంలో ఉన్న పూర్ణాత్మ యొక్క అంశాత్మని తెలుసుకోవడం అదే మేలుకోవడం పైన మెరుపు తీగ ఎలాంటిదో కింద ఉన్న మెరుపు తీగ కూడా అలాంటిది అని తెలుసుకోవడమే మేలుకోవడం కలలుకనింగ్ మెరుపు తీగలాంటి నా ప్రేయసి ఊహించుకుని ఇంద్రధన సుపల్లకి నెక్కి కలుసు ఇంద్రధనుసు పల్లకి నెక్కి కలుసుకోవాలి ఎవరయ్యా ఇంద్రధనుసు పల్లెకి అంటే గురువు గారు ఎవరు గురువు గారు నీకు ధ్యానం నేర్పించిన వాళ్ళు గురువు ఆత్మ జ్ఞానం ప్రసాదించిన వాళ్ళు గురువు గారు శరీరం కాదు ఆత్మని ఎవరైతే నీకు మొదలు చెప్తారో వారు నీ గురువు ఆ గురువు గారు యొక్క భుజ స్కంధముల మీద ఎక్కాలి గురువు సహాయం చేసుకోవాలి సంగీత శాస్త్రము గురు విన వస్తుందా క్రికెట్ శాస్త్రము గురు విన వస్తుందా ఆధ్యాత్మ శాస్త్రము ధ్యాన శాస్త్రము గురువు వినా వస్తుందా ఎవరయ్యా గురువు అంటే ఇంద్రధన పల్లకి ఆధ్యాత్మిక గురువు మామూలు పల్లకి కాదు ఇంద్రధనసు పల్లకి అంటే ఏడు రంగులు ఏడు శరీరాలను సూచిస్తాయి ఏడు శరీరాలను ఉత్తేజపరుచుకున్న ఏడు చక్రాలను మరి ఆరు చక్రాలు ప్లస్ సహస్రారము వీటన్నిటిని ఉత్ ఇంద్రధనస్సు పల్లెకి ఆ యొక్క పల్లెకి అంటే గురువు భుజ స్కంధముల మీద మనం ఎక్కాలి గురువు మీద సవారి చేయాలి గురు గురువు ఎక్కడున్నాడో అతని కన్నా పైకి ఎగబరాకాలి గురు సహాయంతో ఆ గురువే అలాంటి కోరికలు కోరుకుంటాడు నాకన్నా నువ్వు పైకి ఎదుగు నా భుజస్కంధమైన ఎక్కువ నేను నిన్ను మోస్తాను నన్ను మోయని నిన్ను చూశారా ఎంత చక్కటి ఉదాత్తమైన భావనలో మేలుకుని కలలు కని మేఘ మేడపై మీరు పుతిగ లాంటి నా ప్రయసి ఊహించుకుని ఇంద్రధన సుపల్లకి నెక్కి కలుసుకోవాలని ఆకాశ వేదిలో పయనించువాడ సే ఇంద్రధనుసు పల్లకి నెక్కి కలుసుకోవాలి ఎవరిని కలుసుకోవాలని ఆ యొక్క ఊర్ధలోకాల్లో ఉన్న నీ యొక్క పూర్ణాత్మతోనూ ఏకము కావాలి అప్పుడేమవుతుంది ఆకాశయానము చేస్తాం ఆస్ట్రల్ ట్రావెల్ ఎప్పుడంటే ఎప్పుడు ఒకసారి మనం యోగేశ్వరులమైన తర్వాత మన పూర్ణాత్మ మనము ఒకటే అంతా తెలుసుకున్న తర్వాత ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాం గగన విహారులమవుతాం గగనయానులమవుతాం ఆనంద విహారం అవుతాడు అని మొట్టమొదటి చెప్పాడు రెండవ ఈ యొక్క చరణంలో గగన విహారము అవుతుంది ఇంద్ర ధనసు పల్లకి నెక్కి కలుసుకోవాలని ఆకాశవీధిలో పయనించుబాటారి ఆకాశవీధిలో పయనించుబాటారి అది ఒక యోగేశ్వరుడు ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి మనము మన సూక్ష్మ శరీరంతో ప్రయాణము చేయవలే రాత్రిపూట మనం ఆ విధంగా ప్రయాణం చేస్తున్నాం పగల పూట కూడా ఆ విధంగా చేయవాలి రాత్రిపూట ఎలా ఉన్నామో ఆత్మవత్తు ఉన్నాము పగల పూట కూడా ఆత్మవత్తు ఉండవలే చనిపోయిన మనం ఏ ఏ లోకాలకు అధిపతులమో అక్కడక్కడ ఎక్కడెక్కడ మనం విరాజులుతున్నాము చనిపోకముందే అవన్నీ సాధించవాలే జీవన్ ముక్తి అనగా కూడాను మేలు కొనవలే మేలుకోవడం అంటే जाग्रत जगृत्म तुरी वर्थन मारे hmm, कूट पेदन कूटिके पेदन गुणमुला కూటికినే పేదను ఏ ఆత్మజ్ఞానికి కూడాను మహల్స్ ఉన్న మహల్ కూడా వదిలిపెట్టేశాడు గౌతమ బుద్ధుడు ఉన్న మహల్ కూడా వదిలిపెట్టేశాడు వర్తమాన మహావీరుడు తనది ఏది కాదని తెలుసుకున్నవాడు మా ఆ ఆత్మజ్ఞాని కనుక కూటి పరంగా పేదలే ఏ కబీర్ గాని ఏ భీమను గానీ ఏ బీరబ్రహ్మీణ స్వామి గాని ఏ జీసస్టర్చ్ కానీ ఏ రమణ మహి కూటికి పేదలుగానే ఉంటారు ఏ పూటకి ఆ పూట తినడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు ఒకరోజు ఈ ఇంట్లో ఇంకో ఇంకో ఇంట్లో కనుక కూటికి పేదలు గుణములలో పెద్దను మనుషులు నాలుగు గుణములలో విరాజులుతున్నవారు తమో గుణ ప్రధానులు రజోగుణ ప్రధానులు సాత్విక గుణ ప్రధానులు మరి శుద్ధ సాత్వికను నిర్గుణులు కనుక తమో గుణుల కన్నా రజోగుణులు అభివృద్ధి పథంలో ఉన్నవారు రజోగుణము కన్నా సాత్విక గుణము అభివృద్ధి పథంలో ఉన్నవారు సాత్విక శుద్ధ సాత్వికులు మరి శుద్ధ సాత్వికలు కన్నా నిర్గుణులు గుణములలో అంటే నేను నిర్గుణుని శూన్యుడిని నిర్గుణం భగవద్గీతలో శ్రీకృష్ణులు వారు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున ప్రపంచమంతా మూడు గుణములతో విరాజంలో ఉంది నువ్వు మటుకు మూడు గుణములకు అతీతుడివి కా త్రిగుణాతీతుడివికా నిర్గుణుడికా అని శ్రీకృష్ణవారు చెప్పాడు నిర్గుణుడు అన్ని గుణముల కన్నా పెద్దవాడు ఒకనొక నిర్గుణి మిగతా అందరికన్నా కూడా ఉత్తమోత్తమ ఉన్నతో ఉన్నత స్థితిలో ఉన్నవాడు శ్రీకృష్ణుడు తాను స్వయంగా నిర్గుణి గౌతమ బుద్ధుడు నిర్గుణి వర్ధమాన మహావీరుడు నిర్గుణి జీసస్ క్రైస్ట్ నిర్గొి వీరంతా మహాశూన్యంలో మహాపరిశూన్యములో విరాజులుతున్నవాడు నా దారి ఏడారి నా పేరు బికారిని తెలుసుకున్నవారు కనుక కూకిణములలో సంకల్పమే నాకు బలం సాహసమే నాకు నాకుదనం ఇలాంటి వారికి వారి సంకల్పమే వారి బలం ఒక సంకల్పం చేశారనుకోండి అది అయ్యే తీడుతుంది సాహసమే బలం ఎప్పుడు సాహసమే తమది పోయేదేమీ లేదు కనుక ఎప్పుడు కూడా సాహసానికి సంసిద్ధులే చూసేరా ఆత్మజ్ఞానులు ఎలా ఉంటారో ఆత్మజ్ఞానుల యొక్క సకల గుణాలు యొక్క చరణంలో వివరింపబడుతున్నాయి వాళ్ళు కూటికి కూదతనమునే కాంక్షిస్తారు గుణములలో పెద్దదికాన్ని కాంక్షిస్తారు నిర్గుణతత్వంలో ఎప్పుడు విరాజిల్లుతున్నవారు వారి సంకల్పమే వారి బలం మనము కూడా పిరమిడ్ మాస్టర్ను కూడా సంకల్పం చేశాము రెండు కల్లా ధ్యాన అని రెండు కల్లా ధ్యాన అని రెండు కల్లా ధ్యాన అని సంకల్పం చేశాము కదా సంకల్పం నెరవేరే తీరుతుంది ఎవరు మనము మనమంతా నిర్గుణులం మహాశూన్యులం అందరినీ ధ్యానులుగా యోగులుగా ఋషులుగా తీర్చిదిద్దడమే మన సాహసకర్యం అందరిని యోగులుగా రోషులుగా బ్రహ్మర్షులుగా తీర్చిద్దు పిరమిడి మాస్టర్లందరి యొక్క అత్యంత సాహస కార్యక్రమం కూడములలో పేదను సంకల్పమే నాకుబలం గరీబ్ అంటే ఆత్మజ్ఞానం లేనివాడు నవాబు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఈ ఆత్మజ్ఞానం లేనివాడు ప్రతి ఒక్కడూ ఆత్మజ్ఞానం అయ్యేదితాడు ఎన్ని జన్మల్లో అయినా అది పొందవలసిందే ధ్యాన మార్గం ద్వారా ఆత్మజ్ఞాన మార్గం ద్వారా మంచి చేయడం ద్వారా ఈ గరీబు ప్రతి ఆత్మజ్ఞాన శూన్యుడు నవాబు ఆత్మజ్ఞాన పరిపూర్ణుడు అయ్యే తిడుతాడు పిలమిడ మాస్టర్లు అందరూ కూడాను నవాబులు అంతవరకు ఈ గరీబు నవాబు అయ్యేంత వరకు మరి సాధన చేయవలసిందే ధ్యాన సాధన చేయవలసిందే ఆత్మజ్ఞాన సాధన చేయవలసిందే అందరి దగ్గరించి నేర్చుకోవలసిందే అంతవరకు ఈ యొక్క నిరంతర యాత్ర కొనసాగుతూనే ఉంటుంది జన్మ నుంచి జన్మకు జన్మ నుంచి జన్మకు ఏ జన్మలో నవాబైపోతాడో పరిపూర్ణుడైపోతాడో ఒక ఆది శంకరాచార్య వాళ్ళగా ఒక జీసస్ క్రైస్ట్ లాగా ఒక గౌతమ బుద్ధు లాగా తయారైపోతాడు ఆ జన్మ ఆఖరి జన్మ కూ గుణములలో సంకల్పమే నాకు బలం సాహసమే నాకు నాకుదనం కాకప్పుడు ఈ గరీబుయే నాటి కొనబూ అంతా వాళ్ళకు నేను ఎడ ఈ విధంగా ఈరోజు మనం ఎంతో చక్కగా నా దారి ఎడారి నా పేరు భికారి అనే ఈ యొక్క పాలగుమి గారి ఈ యొక్క పాట ఎంత చక్కగా మనం తెలుసుకున్నామో అనేక పాడి ప్రతి చిన్న ముక్క పాడి దాని యొక్క అర్థమును పూర్తిగా తెలుసుకుందాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ కూడాను अत्य आत्मीयन पाट पाट मरी मन अध्यात्मिक श्री पालगम वाली वारी ध्यान वीटे కనుకనే ధ్యానానికి ఇంత చక్కగా అన్వయింపజేసుకోగలిగాం ధ్యానాన్ని ఈ యొక్క పాట ద్వారా మరింత వైశాల్యాన్ని మనం కలిగించాం ధ్యానాభ్యాసకులకు ఈ పాటలోని అర్థాలు ఎంతగానో తోడ్పడతాయి ఆత్మజ్ఞాన పిపాసకులకు ఈ యొక్క పాట మార్గదర్శకం బుద్ధపథం బుద్ధవిజ్ఞానం బుద్ధస్థితి బుద్ధత్వం